అసలు ఏం జరిగిందంటే ఇరవై రెండవ అధ్యాయం హార్బర్లో యుద్ధం విశాఖపోర్టును శాసిస్తున్న లేబర్ కాంట్రాక్టర్లు స్టీవిడోర్లు నాకు తుది హెచ్చరిక చేశారు మాకు పోటీగా కొత్త వాళ్ళకి స్టీవిడోర్ లైసెన్స్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు మీకు ముందున్న చైర్మన్ గోనెలా ఇలాగే చేశారు చేతులు కాల్చుకున్నారు తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు జాగ్రత్త పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పన్నెండు మంది స్టీవ్ డోర్లు విశాఖ పోర్టులో ఎగుమతులు దిగుమతుల మీద ఆధిపత్యం చెలాయించేవారు ఏ వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త దేశంలో ఏ పోర్టు ద్వారా ఎగుమతి దిగుమతులు చేసుకోవాలన్న సరుకుల్ని రైల్వే రేకుల నుంచి లేదా లారీలలోంచి ఓడల్లోకి ఎక్కించడానికి ఓడల్లోంచి దించి లారీల్లోకి లేదా రైల్వే రేకుల్లోకి లోడింగ్ చేయడానికి కావలసిన లేబర్ని పోర్టుకి అనుబంధంగా ఉన్న డాక్ లేబర్ బోర్డు నుంచి అద్దెకు తీసుకుని ఆ లేబర్తో లోడింగ్ అన్లోడింగ్ చేయించడమే స్టీవ్ డోర్ల వ్యాపారం కేవలం పన్నెండు మంది స్టీవ్ డోర్లు పదిహేను మిలియన్ టన్నుల ఎగుమతి దిగుమతులని చేస్తున్నారు ఈ పోర్టు ద్వారా ఎగుమతో దిగుమతో చేయాలనుకునే ఏ వ్యాపారవేత్త ఎవరు ఎంత రేటుకు నా సరుకున నౌకల్లోకి ఎక్కిస్తారు లేదా నౌకల్లోంచి దించుతారు అని కొటేషన్లు పిలుస్తారు అప్పుడు ఈ పన్నెండు మంది ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్లలో వాళ్ళు కూడబలుకుని ఎవరో ఒకరికి ఆ కాంట్రాక్ట్ వచ్చేలా సర్దుబాటు చేసుకుంటారు అందువల్ల అతి తక్కువ రేటు అని వాళ్ళు ఎంత ఎక్కువ చూపించినా ఆ రేటుకే పారిశ్రామికవేత్తలు లోడింగ్ అన్లోడింగ్లు చేయించుకోక తప్పదు అంటే స్టీవ్ డోర్లలో ఈ ముఠాతత్వం మూలంగా విశాఖపట్లో లోడింగ్ అన్లోడింగ్ రేటు ఎంత ఉండాలో స్టీవ్ డోర్లే శాసిస్తున్నారు పైగా అధికారులకు యూనియన్లకు డబ్బులిస్తేనే పనులు త్వరగా అవుతాయని చెప్పి స్పీడ్ మనీ కూడా పారిశ్రామికవేత్తల నుంచి వీళ్ళు వసూలు చేస్తుంటారని ప్రతీతి మొత్తం మీద మొత్తం లేబర్ కాంట్రాక్టర్ని ఈ పన్నెండు మంది పంచుకున్నారు ఫలితంగా విశాఖ పోర్టులో ఈ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఇలా అయితే పారిశ్రామికవేత్తలు ఈ పోర్టుకే రావాలని ఎందుకు ఆశపడతారు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరగా ఉన్న కొద్ది పరిశ్రమలు మిగతా వాళ్ళు చవకగా ఉన్న పోర్టును వెతుక్కుంటారు నేను పోర్టు ట్రాఫిక్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో యాభై చేయాలనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఈ స్టీవ్ డోర్ల రేట్లు తగ్గించగలిగితే ఎక్కువ ట్రాఫిక్ని విశాఖపూర్తికి ఆకర్షించగలుగుతాం మొత్తం పన్నెండు మంది స్టీవ్ డోర్లని పిలిచి మీ రేట్లు తగ్గించుకోండి అని అడిగాను సాధ్యపడదన్నారు వాళ్ళలోనే కొంతమందికి రెండు మూడు స్టీవ్ డోర్ లైసెన్సులు ఉన్నాయి కూడా రేట్లు తగ్గిస్తే ట్రాఫిక్ పెరుగుతుందని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు మమ్మల్ని కాదని ఏ చేరుమను ఏమీ చేయలేడు అన్నది వాళ్ళ ధీమా ఈ సందేశాన్ని వాళ్ళు నాకు అర్థమయ్యేలా ఇతర మార్గాల ద్వారా పంపించారు పోర్టులోనే కొంతమంది అధికారులలో ఈ స్టీవ్ డోర్ల సానుభూతి పనులు కూడా ఉన్నారు విశాఖ పోర్టుకి ట్రాఫిక్ పెంచగలిగితేనే చైర్మన్గా నా ఉనికికి సార్థకత పెంచాలంటే బెర్తులు పెంచాలి రైల్వే యార్డ్ విస్తరించాలి ఖనిజాల నిలువ సామర్థ్యం పెంచాలి స్టీవ్ డోరింగ్ రేట్లు తగ్గించి కొత్త వ్యాపారాన్ని ఆకర్షించాలి ఈ మధ్యలో ట్రేడ్ యూనియన్లు సహకరించాలి ఇవన్నీ జరిగినా పోర్టు లోపల బయట కలిపి పద్దెనిమిది భాగాల మధ్య సమన్వయం సాధించాలి స్టీవ్ డోరింగ్ రేట్లు తగ్గించటాన్ని అక్కడే పాతకుపోయి రింగ్ కోటేషన్లతో వ్యాపారాన్ని పంచుకుంటున్న స్టీవ్ డోర్ల ద్వారా చేయలేం అని తెలిపోయాక కొత్త లైసెన్సులు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం అనుకున్నాను అందుకు కేంద్ర ప్రభుత్వ విధానం కూడా అనుకూలంగా ఉంది అధికారులందరితో మీటింగ్ పెట్టాను కొత్త స్టీవ్ డోర్ లైసెన్సులు ఇస్తామని ప్రకటిద్దాం అన్నాను మీకు ముందున్న ఆర్కే గోనెల గారు ఇలాగే ప్రయత్నించారు సార్ అర్హత ఉన్న ఆరుగురిని ఎంపిక చేసి వారిలో ముగ్గురికే సామర్థ్యం ఉందని ఆ ముగ్గురికే ఇవ్వాలని నిర్ణయించారు దాంతో మిగతా ముగ్గురు కోర్టుకు వెళ్ళారు స్టే వచ్చింది మొత్తం ప్రక్రియ ఆగిపోయింది బహుశా ఈ స్టేకి వెనకాల ఇప్పుడున్న స్టీవ్ డోర్ల హస్తం కూడా ఉండవచ్చును సార్ వీళ్ళు సామాన్యులుగా సార్ విషయం అర్థమైపోయింది ఇదే అంశంపై అధికారులతో చాలా మీటింగ్లు జరిపాను ప్రతిసారి పాత స్టీవ్ డోర్ల సానుభూతి పరుల నుంచి నాకు హెచ్చరికల సంకేతాలు వచ్చాయి ఏమైనా సరే కొత్త వారికి లైసెన్సులు ఇద్దాం అని ప్రకటించాను పోర్టు అధికార వర్గాలు భయపడ్డాయి భయం నాకు ఉంది కానీ ట్రాఫిక్ పెంచాలన్న లక్ష్యం పెట్టుకున్నాక అవరోధాలని మాత్రమే చూస్తూ కూర్చుంటే లక్ష్యం ఎప్పుడు సాధిస్తాం నాకు చిన్నప్పుడు మా నాన్నగారు బాగా ప్రాచుర్యం పొందిన సూక్తి ఒకటి చెప్పేవారు మీ దృష్టి లక్ష్యం మీదే కేంద్రీకృతం మధ్యలో అవరోధాలు కనపడం నిజానికి పోర్టు అనేది ఒక పద్మ ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది పన్నెండు మంది ఉద్యోగులు నాలుగు మంది కార్మికులు రెండు మంది కస్టమ్స్ ప్రజారోగ్యం సిఐఎస్ఎఫ్ దళాలు వగైరాలతో యంత్రాలు కూడా పనిచేస్తూ ఉంటేనే ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి పోర్టుల్లో ఎగుమతి దిగుమతులు ఒక్క వారం రోజులు స్తంభిస్తే ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ మొత్తం తారుమారైపోవచ్చు నేను పోర్టులో చేరిన కొత్తలో ఒకరోజు ఉదయాన్నే హార్బర్లో బెర్తల మీద నడుస్తున్నాను చిన్న నౌకల్లోకి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది ఒక ఓడలోకి బొగ్గు ఎగుమతి అవుతోంది బయట రైల్వే బోగి నుంచి టెప్పర్ బొగ్గును తీసుకొచ్చి ఓడలోకి లోడ్ చేసే క్రైన్ తాలూకు వలలోకి వేస్తుంది క్రైన్ కెపాసిటీ పది టన్నులు టిప్పర్ కెపాసిటీ పది టన్నులు కానీ ప్రతి టిప్పర్ నుంచి రెండు విడతలుగా బొగ్గుని వలలోకి వేసి నౌకల్లోకి ఎక్కిస్తున్నారు అదేంటి మొత్తం టిప్పర్ లోడ్ని ఒకేసారి లోడ్ చేయవచ్చు కదా అని అడిగాను ఉదరుదు సార్ ట్రైన్ కెపాసిటీ పది టన్నులే కానీ ఈ నార కెపాసిటీ ఐదు టన్నులే కదా అన్నారు సిబ్బంది అనిచేత ప్రతిసారి ఐదేసి టన్నులు వంతున మాత్రమే లోడ్ చేస్తున్నారు వల కెపాసిటీ కూడా పది టన్నులు ఉంటే లోడింగ్ స్పీడ్ పెంచవచ్చు కదా స్టీవ్ డార్ల సంఘం అధ్యక్షుడు గంగిరెడ్డి గారిని పిలిచి అడిగాను ఇంతవరకు ఎప్పుడూ ఆలోచించలేదు సార్ అన్నారు దేశమంతా గాలించి నైలాన్ వైర్తో ఉన్న పది టన్నుల కెపాసిటీ వలలు ఎక్కడున్నాయో చూడండి తెప్పిద్దామన్నాను ఈ యంత్రాలు పరికరాలు అన్ని పోర్ట్ డాక్ లేబర్ బోర్డువే వీటికి స్టీవ్ డోర్లు అద్దెగట్టి వాడుతుంటారు పది రోజుల్లో పది టన్నుల సామర్థ్యం ఉన్న నైలాన్ వలని ప్రయోగాత్మకంగా తెప్పించారు గంగిరెడ్డి అద్భుతం చాలా దృఢంగా ఉందని మా ఇంజనీర్లు కూడా ద్రోహపరిచారు అన్ని పది టన్నుల క్రైన్లు ఇటుపై లోడింగ్ అన్లోడింగ్ల్లో ఈ పది టన్నుల వలలనే వాడాలని ఆదేశించాను కానీ అది అంత సులభంగా ఎలా జరుగుతుంది ట్రేడ్ యూనియన్లు అడ్డం తిరిగాయి ఎందుకంటే ఐదు టన్నుల వలనే క్రేన్ కొక్కేళ్ళకి నాలుగు మూలలా తగిలించేందుకు నలుగురు కార్మికుల్ని ఇప్పుడు నియోగిస్తుంటే పది టన్నుల వలకి ఎనిమిది మందిని తీసుకోవాలి కదా అని వాళ్ళ డిమాండ్ ఇదేం లెక్క నిజానికి బొగ్గు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రారంభంలో ఒకసారి చివరిగా ఒకసారి మాత్రమే నాలుగు కొక్కేళ్ళని తీసే ఉంటుంది మధ్యలో లోడింగ్ సమయంలో రెండు కుక్కేలు ఇప్పితే చాలు కదా వాళ్ళు చేస్తున్నది అదే కానీ ట్రేడ్ యూనియన్లు ఊరుకోవు ఈ పేజీ మూలంగా నాలుగైదు రోజులు కొత్త వలలు వాడలేకపోయాం స్టీవ్ డోర్లు ట్రేడ్ యూనియన్ నాయకుల్ని చూస్తుంటే ఎవరి ఆధిపత్యం వాడికి ముఖ్యం ఫోర్ ట్రాఫిక్ పెరగడం కాదు అనిపించింది చివరికి నేను కల్పించుకుని ఆరుగురిని బెట్టండి నలుగురు కుక్కేలు తగిలిస్తే ఇద్దరు కింద పడ్డ లోపల వేస్తుంటారు అని చెప్పి ఒప్పించాల్సి వచ్చింది మొత్తం మీద ఈ మార్పుతో బొగ్గు లోడింగ్ సామర్థ్యం రోజుకి రెండు టన్నుల నుంచి నాలుగు టన్నులకు పెరిగింది ఇలాంటి తలనొప్పులు అవరోధాలు రోజు వెంటాడుతున్నాయి దీనికి తోడు అధికారులు సమర్థులే కాని చొరవ తీసుకునే తత్వం తక్కువ చైర్మన్ చెబితే చేద్దాం చైర్మన్ మద్దతుంటే చేద్దాం అనుకునేవాళ్ళు ప్రభుత్వంలో కూడా చాలామంది ఇలాగే పనిచేస్తుండడం చూశాను కాబట్టి నాకు విచిత్రం అనిపించలేదు కానీ పని జరగాలి ఎలా స్టీవ్ డోర్లలో పోటీ పెంచగలిగితేనే రేటు తగ్గుతుంది రేటు తగ్గితేనే కొత్త ట్రాఫిక్ను విశాఖపూర్టుకు ఆహ్వానించగలుగుతాం ట్రాఫిక్ వస్తుందంటే కదా మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి అసలు గోనెల్ గారి హయాంలో ఎక్కడ ఆగిపోయింది ప్రక్రియ ఫైల్ తెప్పించి చూశాను ఆయన ప్రకటించినప్పుడు పద్దెనిమిది మంది కొత్త వాళ్ళు స్టీవ్ డోర్ లైసెన్స్కి దరఖాస్తు చేశారు వాళ్ళలోంచి ఆర్థిక స్తోమత పాత అనుభవం యంత్ర పరికరాలు కలిగి ఉన్న పన్నెండు మందిని ఎంపిక చేశారు అధికారులతో ఒక స్క్రీనింగ్ కమిటీ వేస్తే ఆ కమిటీ ఆ పన్నెండు మందిలో అత్యంత అర్హులుగా ఆరుగురిని ఎంపిక చేసింది అంతే పాత స్టీవ్ డోర్లు ఎదురు తిరిగారు ఒక్కసారిగా ఇంతమంది రంగంలోకి వస్తే వ్యాపారం ఎవరికీ గిట్టుబాటు కాకుండా పోతుందని వాదించారు ఎదిరించారు హెచ్చరించారు చివరికి గోనెల గారు మధ్య మార్గంగా ఆ ఆరుగురిలో మొదటి ముగ్గురికి లైసెన్సులు జారీ చేశారు దాంతో మిగతా ఆ ముగ్గురు కోర్టుకెక్కారు ఫైల్ చూసిన వెంటనే కోర్టుకెక్కన ముగ్గురికి కూడా లైసెన్స్ ఇచ్చేద్దాం కేసు ఉండదు కదా అన్నాను మా అధికారులతో ఒక్కసారిగా ఆరు లైసెన్సులా మా ట్రాఫిక్ మేనేజర్ రక్తం కంగారు పడ్డారు ఆయన కూడా నాకు కొన్ని విషయాలు వినిపించాడు కొత్త వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే పోర్టుకు చెడ్డ పేరు వస్తుంది సార్ ఎంత దూరదృష్టి లైసెన్స్ తీసుకున్నవాళ్ళు కొత్త ఎగుమతి దిగుమతులు తీసుకురావాలని కష్టపడతారయ్యా లైసెన్స్ తీసుకున్నాక సరిగ్గా పని చేయకపోతే లైసెన్స్ రద్దు చేద్దామని ఒక షార్తో అందులో పెట్టేద్దాం ఇంకేం చెప్పద్దు నాకు అన్నాను ఆరుగురికి లైసెన్స్లు ఇచ్చాం కానీ అందరూ సమర్థులే చెప్పలేను మరి ట్రాఫిక్ పెరగాలంటే పారిశ్రామికవేత్తల్ని వ్యాపారవేత్తల్ని పట్టుకుని విశాఖ పోర్టు ద్వారా ఎగుమతి దిగుమతులు చేయించుకోండి అంటూ వెంటబడే పోటీతత్వం ఉన్న స్టీవ్ డోర్లు కావాలి ఫలితంగా స్టీవ్ డోర్ల నిరసన వాళ్ల సానుభూతి పరల నుంచి నాకు మందలింపులు ట్రేడ్ యూనియన్ నాయకుల లౌక్య రాజకీయాలు ప్రతి అధికారిక చర్యని క్షణాల్లో మోయకూడని వాళ్ళకి మూసిపెట్టే ఇటువంటి ప్రతికూల వాతావరణంలో కొత్తగా స్టీవ్ డోర్ లైసెన్సులు ఇస్తామని ప్రకటించాను ఈసారి పాత షరతుల్ని బాగా సరళీకరించాను లైసెన్స్ తీసుకోవాలంటే పాత అనుభవం అక్కర్లేదు వాళ్ళ దగ్గర సొంత యంత్రాలు పరికరాలు ఉండనక్కర్లేదు బ్యాంకు గ్యారంటీ ద్వారా డిపాజిట్ కట్టి ఆర్థిక స్తోమత చూపించగలిగితే చాలు వాళ్ళకి తాత్కాలిక లైసెన్స్ ఇస్తాం ఏడాదిలోగా వాళ్ళ సొంత యంత్ర పరికరాలని ఆఫీసుని సిబ్బందిని సమకూర్చుకుని లైసెన్స్ను రెగ్యులరైజ్ చేసుకోవాలి లేదంటే డిపాజిట్ స్వాధీనపరుచుకోబడుతుంది ఇంకా దేశంలో ఏ ఇతర పోర్టుల్లో లైసెన్స్ ఉన్న స్టీవ్ డోర్కైనా ఇక్కడ దరఖాస్తు చేస్తే లైసెన్స్ ఇచ్చేస్తాం ఏడాదికి కనీసం యాభై వేల టన్నుల ట్రాఫిక్ని వాళ్ళు తెచ్చుకొని ఎగుమతి లేదా దిగుమతి చేయలేకపోతే లైసెన్స్ రద్దవుతుంది అంతే ఏదో అగ్నిపర్వతం రద్దలైనట్టుగా పాత స్టీవ్ డోర్లు నాకు పంపారు కొన్ని నేరుగా కొన్ని పరోక్షంగా నా మీద విస్తృతంగా ప్రచారం చేశారు ఈ చైర్మన్కి తొందర ఎక్కువ దూరం ఆలోచించడు తప్పుడు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటాడు కోర్టుని భ్రష్ పట్టిస్తున్నాడు ఇలాంటి ప్రచారాలు ప్రసంగాలు సాగి సాగి తుది హెచ్చరిక చేశారు రేపు మీరు పడతారు చేతులు కాలేక అంటూ వాళ్ళ హెచ్చరికలు నాలో మొండితనాన్ని పెంచాయి కసి పట్టుదలను పెంచాయి ఇలాంటి సందర్భాల్లో రెండు ప్రశ్నలు వేసుకోవడం నాకు అలవాటు మొదటి ప్రశ్న ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా ఉందా రెండవ ప్రశ్న దీనివల్ల నేను ఆశిస్తున్న ప్రయోజనం వెనకల నా స్వార్థం ఉందా ఈ రెండు ప్రశ్నలకి జవాబునో అని వస్తే ముందుకు దూసుకువెళ్ళటం ఒకటే నేర్చుకున్నాను అదే చేశాను ఇక్కడ కూడా స్టీవ్ డోర్లు కూడా సిద్ధమైపోయారు ఏదో ఉద్యోగరీత్యా డిప్యూటేషన్ మీద వచ్చి మూడేళ్లుండి వెళ్ళిపోయే నాకే అంత మొండితనం ఉంటే దశాబ్దాల తరబడి విశాఖపట్నం పోర్టులో పాతకుపోయిన వాళ్ళకెంత ధైర్యం ఉండాలి నేను లైసెన్సులు ఇచ్చిన వాళ్లలో ఒకరైన ఊషోదయ షిప్పింగ్ వాళ్ళు ఒరిస్సాలో పరదీప్ పోర్టులోని స్టీవ్ డోవర్తో కలిసి ఒరిస్సా పరిశ్రమ నుంచి ఏదో ఎగుమతికి లేబర్ కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు మా లేబర్ని అద్దెకు తీసుకున్నారు తెల్లవారితే లోడింగ్ ప్రారంభమవుతుందనగా అప్పుడు ట్రాఫిక్ మేనేజర్ రొక్కం పరిగెత్తుకుంటూ వచ్చారు సార్ నేను ఊహించినట్లే జరిగింది సార్ రేపు పొద్దున ఉషోదయ షిప్పింగ్ వాళ్ళు ఎలా లోడింగ్ చేస్తారో చూస్తామంటూ పాత స్ట్యూ డోర్లు బెర్త్ మీదే బాహాబాహి యుద్ధానికి తలపడుతున్నారు పాత వాళ్ళు అందరూ ఒకటే పోయారు గారు మన మద్దతు లేకపోతే లోడింగ్ ఎలా చేయగలనంటున్నారు ఏం చేద్దాం సార్ వాటి కోట్లకి పడగెత్తిన పాత స్ట్యూ డోర్లంతా కలిసి కొత్త వాళ్ళు రాకుండా చేయడం కోసం బాహాబాహి ముష్టి యుద్ధానికి సిద్ధపడుతున్నారు కారణం స్వార్థం మేము పన్నెండు మంది ఎలాగో ఈ పోర్ట్లో ట్రాఫిక్ వ్యాపారంలో స్థిరపడిపోయాం పంచుకు తింటున్నాం కొత్త వాళ్ళు వస్తే మన సంపాదన పలసబడిపోతుంది ఎలా అనుమతిస్తాం ఇది వాళ్ళ కడుపు మాట కానీ నా ఆశ వేరు కొత్త వాళ్ళు వస్తే ట్రాఫీగా వ్యాపారం పంచుకొని రేట్లు పెంచే అనారోగ్యం వదిలిపోయి పోటీ పెరిగి స్టీవ్ డోరింగ్ రేట్లు తమ్ముతాయి స్టీవ్ డోరింగ్లో వేగం పెరిగి సామర్థ్యం పెరుగుతుంది ఇందువల్ల ఇతర పోర్టుల్లో కన్నా మన పోర్టు ద్వారా ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి ట్రాఫిక్ పెరిగితే మరో పాతిక స్టీవ్ డోర్లున్నా పర్వాలేదు అందరికీ చేతి పని పెరుగుతుంది కదా ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంతోలయ్యి అన్న భర్త శుభాషిత నాకు ఇలాంటి సమయాల్లో గుర్తుకొస్తూ ఉంటుంది ప్రొక్కం పోలీసులని పిలిపించండి మన సిఐఎస్ఎఫ్ దళాలని రంగంలోకి దించి ఆ భర్త్ మీద ఉషోదయ షిప్పింగ్ స్టేవ్లో తప్ప బయట వాళ్ళని అడుగుబెట్టనీయకుండా అడ్డం పడమని చెప్పండి మన పూర్తి అధికారులందరికీ ఆ భర్త చుట్టుపక్కనే డ్యూటీ వేసి అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పోలీసు నిర్బంధంలో వేసేయమని చెప్పండి కొత్త స్టీవ్ పూర్తి నైతిక భౌతిక మద్దతునివ్వాల్సిన బాధ్యత మనది మన వాళ్లలో ఎవరు ఏ తప్పు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నా మాటగా హెచ్చరించండి తెల్లవారేసరికి ఆ భర్త మా దళాలు అధికారులు పోలీసులు మోహరింపుతో కొత్త స్టీవ్ డోర్పై దాడికి దిగుతామని రంగంలోకి దిగిన పాత స్టీవ్ డోర్లు వాళ్ల మంది మార్బలం అవాక్కయ్యారు చరిత్రలో వాళ్ళు ఊహించని పరిణామం ఇది వాళ్ళు రోజు లోడింగ్ అన్లోడింగ్లో జరిపే భర్త మీదకి వాళ్లే కాలు పెట్టలేని స్థితి వాళ్ళలో వివేకం మేల్కొన్నట్లుంది సరే రేపు చూద్దాం ఇవ్వాలి ఊరుకుందాం అనుకున్నారు అలా రేపు రేపు రేపు చాలా రేపులు గడిచిపోయాయి రెండు రోజుల్లో కొత్త స్టీవ్ డోర్లంతా కానీ ప్రతి కొత్త స్టీవ్ డోరు పోర్టులో కోసం ఏడాది కనీసం యాభై వేల టన్నుల దిగుమతి వ్యాపారం తీసుకురావాలని స్టీవ్ రేట్లు బాగా తగ్గించి పారిశ్రామిక వ్యాపార వర్గాల్లో ప్రచారం చేసుకున్నారు ఇంచుమించు ప్రతి కొత్త స్టీవ్ డోరు ఎంతో కొంత ట్రాఫిక్ని విశాఖపోర్టుకు తీసుకువచ్చేస్తున్నాడు దాంతో పాత స్టీవ్ రింగు బద్దలైంది వాళ్ళు కూడా తమ రేట్లు తగ్గించి పోటీ పడ్డారు ఈ పోటీ స్టీవ్ డోర్లందరిలోనూ వేగాన్ని సామర్థ్యాన్ని పెంచింది పోర్టు ఆపరేషన్లలో షిప్పింగ్ ఏజెంట్లకి లైసెన్స్ ఉండాలి క్లియరింగ్ అండ్ పవర్డింగ్ ఏజెంట్లకి లైసెన్స్ ఉండాలి కస్టమ్స్ ఏజెంట్కి లైసెన్స్ ఉండాలి స్టీవ్ డోరింగ్కి లైసెన్స్ ఉండాలి ఇలాంటి అరడి వేర్వేరు లైసెన్స్ దారులు ఉంటారు ఇంతమంది మధ్య సమన్వయం ఉంటేనే కానీ సరుకుల లోడింగ్ అన్లోడింగ్ సక్రమంగా సకాలంలో జరగవు అందుకని స్టీవ్ డోర్ లైసెన్స్లను ప్రకటించినప్పుడే మరో ప్రకటన చేశాను పోర్టులో ఏ ఒక్క లైసెన్స్ ఉన్న వాళ్ళైనా అర్హులై ఉండి కోరితే మిగతా అన్ని రకాల లైసెన్స్లు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇందువల్ల ఎగుమతి దిగుమతిదారులు ఒకే పోర్టులో వేర్వేరు ఏజెంట్లను కుదుర్చుకొని కుస్తీ పట్టాల్సిన అగత్యం తగ్గిపోయింది ఈ చర్య వల్ల ఒక్కో పార్టీ తాలూకు ఎగుమతికి దిగుమతికి ఒకే ఏజెంట్ అన్ని రకాల పనులు చేసి వెసులుబాటు వాడకలోకి వచ్చింది ఎగుమతి దిగుమతిదారుల పరంగా చూస్తే వాళ్లకు వేర్వేరు ఏజెంట్ల మధ్య సమన్వయ భారాన్ని వేర్వేరు రేట్ల వ్యయభారాన్ని ఈ చర్య బాగా తగ్గించి వేసింది దీనికి తోడు స్టీవ్ డోర్లలో పోటీ పెరిగి పెరిగి రేటు ఎంత తగ్గిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను పోర్టులో చేరే నాటికి సగటున టన్నుకి నూట యాభై రూపాయలు ఉండే స్టీవ్ డోరింగ్ రేటు పంతొమ్మిది నేను ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీపై వెళ్లే నాటికి టన్నుకి ఇరవై నుంచి అరవై రూపాయలకి స్థాయికి తగ్గిపోయింది పోటీతో పాటు వాళ్ల పని సంస్కృతిలో కూడా మార్పు వచ్చింది ఏ స్టీవ్ ఎంత త్వరగా లోడింగ్ అన్లోడింగ్ పూర్తి చేస్తాడో అతడినే ఎగుమతిదారులు దిగుమతిదారులు ఇష్టపడతాడు పంతొమ్మిది వందల తొంభై నాటికి దేశంలో అన్ని పోర్టుల్లోకి అతి తక్కువ హ్యాండ్లింగ్ రేట్లో ఉన్న పోర్టుగా విశాఖపట్నం పోర్టు పేరు ప్రచారంలోకి వచ్చేసింది నేను ఆశపడ్డట్లే ట్రాఫిక్ పెరిగిపోయింది పాత కొత్త స్టీవ్ డోర్లందరికీ పెరిగిపోయింది ఈ రోజున విశాఖపోర్టులో చురుగ్గా పనిచేస్తున్న స్టీవ్ డోర్ల సంఖ్య నలభైకి చేరుకుంది పంతొమ్మిది వందల నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ట్రాఫిక్ పెరుగుదలలో విశాఖ పోర్టే అగ్రస్థానాన్ని ఆక్రమించి అవార్డు గెలుచుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మేలో నేను ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ అయి వెళ్తున్నప్పుడు పాత కొత్త స్టీవ్ డోర్లు కార్మిక సంఘాలు ప్రధానమంత్రికి టెలిగ్రామ్లు కొట్టారు ప్రసాద్ని మా పోర్టు చైర్మన్గానే కొనసాగించండి స్వార్థం లేని యాజమాన్య నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్న నా నమ్మకం బలపడింది